స్తోత్రమైన పరిశోధన భయమోన్నతుడ స్వరం శక్తి జీవంగల ప్రభా నికే వందనాలు ప్రభ నిన్న నేడి నంతరం ఏకరీతి తండ్రి నికే వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం అయా పొద్దున శాతంలో ఎంతగానో కాచికాపాడి భద్రపర్ష దేవ నికే స్తోత్రములు నాయన మమక్షేమంగా ఇంటికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందన సేవలో వాడుకున్న బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన జీవంగల తండ్రినికే స్తోత్రంను ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభు రాణబిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకారాన్ని తొలగించండి ప్రతి ఒక్కరిని బలపరచండి దీవించండి ఆశీర్వదించి సేవలో బహుబలంగా మీరు వాడుకోండి ఉన్నత స్థానికి నడిపించండి ప్రతి ఒక్కప్రభ ఇంకా ముందుకు నడిపింపబడాలి శక్తిని కృపాని భాగ్యాన్ని దేండి ప్రతి ఒక్క చుట్టూ యేసుప్రభ అగ్నికంచ పెట్టండి ఆయన కుటుంబాల చెట్ల గొప్ప అద్భుతాలు జరిగించి నీ కడవర వర్షం కుమరించండి దేవా యేసుప్రభ మీరు సహాయపడండి ప్రభ ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడండి నీ స్వరాన్ని వినిపిపచేయండి బలపరచండి తండ్రి ఏసుప్రభ పాటల దాని అయిపోందండి వాక్క చేత మీరు మాతో మాట్లాడండి ప్రభ నీ బలమైన మాటలు మా హృదయాన్ని ఇంకా బలపరచబడును కాక మీరు అక్కడికే సిద్ధపరచబడును కాక ప్రతి ఒక్క బిడ్డ ఎసుప్రభ స్థిరంగా కలిగి ఉండాలని ఆయన నీలో ఎటు ఇసుప్రభ తొలిగిపోలేదు ప్రభా నీ గురువైపు చూసి పరిగెత్తాల ప్రభావ ప్రతి ఒక్క మీరే తో నడిపించి విద్యాన్ని విద్య అయితే ప్రతి ఒక్క బిడ్డతో బలపరిచి నీరు అక్కడకే సిద్ధపరచుకోమని నజడనే శికుసమడి వేడుకుంటున్న ఆమ్ తండ్రి ఆ దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని నలిగిపోతున్న నా ప్రజలు నశించుతున్నా ఆత్మలను నలిగిపోతున్న ప్రజలు నశించున్నా ఆత్మలను దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని మద్యపానమే మనిషి ప్రాణమును బలి చేయుచున్నది లు బిడ్డెలా హార్తనాదమును ఆకాశమంటున్నది మద్యపానమే మనిషి ప్రాణమును బలి చేయుచున్నది హాలు బిడ్డలా హార్తనాదములు ఆకాశమంటున్నది మాదక ద్రవ్యం యవన బ్రతికులను హరి మాదక ద్రవ్యం యన బ్రతుకులను బలి చేయుచున్నది అంధకారమే అందరి పైన రాజ్యము చేస్తున్నది అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలగించి దివించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని అశ్లీల చిత్రపు ఆగడాలు మితి మీరు చున్నవి మనుషులలో దుష్కామ వాచను రగిలెంచుచున్నది అశ్లీలచిత్రపుడాలు మితి మీరు చున్నవి మనుషులలో దుష్కామ వాంఛను రగిలించుచున్నది రాక్షసత్వమే మనిషి సత్వమును బలి చేయుచున్నది రాక్షసత్వమే మనిషి తత్వమును బలి చేయుచున్నది ప్రేమ తత్వమే పనికి రానిదని ప్రేమతత్వమే పనికి రానిదని పడద్రోయుస్తున్నది రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును బ్రవలించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని నలిగిపోతున్న నా ప్రజలు నశించుచున్న ఆత్మలను నలిగిపోతున్న నా ప్రజలు నశించుచున్న ఆత్మలను దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని ప్రైజ్లాడ్ సిస్టర్లాడ్ వాక్య ధ్యానంలోకి వెళ్దాము చిన్న ప్రార్థనతోటి పరిశుద్ధుడా మహాగనుడ పర పరమందున్న మహామహిమతో నివసించు ఏసయ్య అద్వితీయ కుమారుడ నీకు వందనాలు ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి నాతో మాట్లాడి నన్ను బలపరిచిన దేవ నా గుంపును ప్రభ ఈ సహవాసంలో అందరినీ బలపరచమని మీ యొక్క సత్యాన్వేషణలు ప్రభ మేము ఒక అడుగు ముందుకు వేస్తుండగా ప్రభా మమ్మల్ని నడిపించమని ఏసీ శక్తి గరి నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుడైన మత్తై తన సువార్తలలో పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయంలో పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ ఐదు వచనాలను మనం ధ్యానించుకుంటూ మన ఈ సాయంత్ర కోడికలో ముందుకు వెళ్దాము పదమూడవ వచనంలో యేసు ఫిలిప్పు దైన కైజరయ్య ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకొని ఫస్ట్ క్వశ్చన్ తన శిష్యురాన్ని వేస్తున్నాడు అనమాట మనుష్య కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకుంటున్నారు తర్వాత పదిహేను వచనంలో మీరైతే నేను ఎవరని చెప్పుకొనిచున్నారు రెండు క్వశ్చన్స్ అనమాట జనాలు ఏమని చెప్పుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు మనుష్య కుమారుడు అంటే నరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి తన మహిమను తన యొక్క తేజస్సును ప్రభావ దర్శనంను విడిచిపెట్టి మామూలు మనిషిగా ఎంతో వినయంతో సాత్వికమైన మనస్సుతో భూమి మీదికి దిగి వచ్చినటువంటి దేవుడు ఆయనని జనాలు నమ్మడం లేదు ఆయన అద్భుతాలను మాత్రమే చూస్తున్నారు దేవుడు గొప్ప కార్యాలు ఎక్కడ చేస్తున్నాడు అంటే గుంపులు గుంపులుగా వెళ్తున్నారు అక్కడ వాళ్ళకి ఆకలి తీరుస్తున్నాడు దేవుడు ఆయన చేసిన మొదటి కార్యంలో కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడిని గొప్పతనంని చూస్తున్నారు అంటే ఆయన గొప్ప కార్యాలు మహిమ కార్యాలు చేస్తాడు ఆశ్చర్య చేస్తాడు ఇది మాత్రమే చూస్తున్నారు కాబట్టి జనాలని ఏమని ఆలోచిస్తున్నారు అని చెప్పి తన శిష్యులను అడుగుతున్నాడు దేవుడు మనం కూడా దేవుని శిష్యులము సేవకులంగా ఉంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని అడుగుతున్నాడు అనమాట జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు మనుష్యుడు నా గురించి ఏమనుకుంటున్నారు ఇది దేవుడికి చాలా ఆసక్తికరమైన ప్రశ్నగా అనిపిస్తుండొచ్చు మనకు కూడా దేవుడు ఇలాంటి ప్రశ్న వేస్తున్నాడు అనకు తెలుసు కదా మనుషుల ఆలోచనలను హృదయాంతరములను ఎరిగినవాడు ఎంత లోతు కంటే ఆయన వాక్కు మూలిగ వరకు ప్రాణాత్మలని మూలిగ వరకు దూసుకెళ్ళిపోతుంది అంత లోతు వరకు మనం అనువు అనువు ఏం ఆలోచిస్తున్నామో సమస్తంని తేట ఎరిగిన దేవుడు కానీ ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ జనులు నా గురించి లేదా మనిష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారు మనిష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారు ఇది జనరల్ క్వశ్చన్ ఫర్ ద హోల్ వరల్డ్ ప్రతి ఒక్కరి కోసం ఎందుకంటే మనం ఇప్పుడు ఏం గమనిస్తున్నాము క్రిస్మస్ క్రిస్మస్ అని ప్రపంచమంతా వెర్రిగా పరుగలెత్తుతున్న జనాలు పండుగ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్న వారన్నమాట ఎందుకంటే దానికోసము వేల రూపాయలని వెచ్చించడం స్పెండ్ చేయటం దాని ఎంతో ఆర్భాటంగా దర్జాగా చాలా గొప్పగా పక్కనోడు కూడా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు జనాలు ఈ రోజు కూడా అదేమంట ఏమనుకుంటున్నారు దేవుడి గురించి మనిషి కుమారుని గురించి జనులు ఏమని చెప్పుకొని ఏమని చెప్పుకొనిచున్నారు సో మనుషులు చేసుకునే ఈ పండుగలు ఆచారాలు మతపరమైన ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భాలు దేవుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు తర్వాత శిష్యులు తన సేవకులు తన డిసైపుల్స్ తనకు భక్తిగా ఏర్పరచుకున్నటువంటి ఒక చిన్న గుంపు ఇప్పుడు ఈ గుంపును కూడా అడుగుతున్నాడు దేవుడు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు ఈరోజు దేవుడు మనల్ని రెండు ప్రశ్నలు ఇస్తున్నాడు నీ ఇరుగుపరుగారు నీ బంధుమిత్రులు నీ కుటుంబీకులు ఏమనుకుంటున్నారు మరి నీవేమనుకుంటున్నావు మనిషి కుమారుని గురించి మీరేమనుకుంటున్నారు ఈ రోజు కూడా ఇదే ప్రశ్న అట ప్రపంచం అంతటా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే కొందరికైతే దేవుడు అంటే అసలు ఆయన ఉనికిలోనే లేడు ఆయన ప్రత్యక్షం అవుతాడు మాట్లాడే దేవుడు అని కొందరంటే కాదు ఆయన ఫోటోలోని దేవుడు ఫోటోలోని దేవుడు కాబట్టి సెలబ్రేట్ కొందరికైతే ప్యూర్లీ బిజినెస్ యేసు పేరు చెప్పి వ్యాపారం చేసుకుంటుంటారు కాబట్టి సెలబ్రేషన్ అంటారు అసలు వాళ్ళకి సెలబ్రేషన్కి అర్థమే తెలియదు కాబట్టి జనులు ఏమనుకుంటున్నారు మనిషి కుమారుని గురించి మనం ఏం గమనిస్తున్నాము ఏసు ప్రభు యొక్క జననము ఏసు ప్రభు యొక్క జననము విశిష్టమైనదని అందరికి తెలుసు కాబట్టి మనము జనులు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మనం ఆలోచించాల్సినవి చాలా విషయాలు ఉంటాయన్నమాట ఒక ఉదాహరణ చూసుకుందాం మనము ఈ క్వశ్చన్ లో ఈ సిజరయ ఫిలిప్పు ఈ పరిసరాల ప్రాంతాలకు వచ్చినప్పుడు శిష్యులను ఇలా ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఎందుకంటే అంతకుముందే పులిని రొట్టెల గురించి శాస్త్రులు పరిశైల బోధల గురించి దేవుడు వాళ్ళకి వివరించండు ఆ తర్వాతనే ఈ క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట ప్రజలు నా గురించి మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారు ఈ ప్రాంతం ఎక్కడుంది అంటే హెర్మోను పర్వతం దగ్గర ఉందనమాట సిజరియా ఫిలిపీ గలలీ సరస్సుకు ఒక నలభై కిలోమీటర్ దూరంలో ఉండే ఈ ప్రాంతం అనమాట ఆ పర్వత ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మానవ పుత్రుడు నరుడు నరుడిగా జన్మించిన దేవుడు కాబట్టి ఈ నరుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఎందుకంటే మనకు ఏం గమనిస్తున్నామంటే ఆ యేసు ప్రభు ఉన్నటువంటి దినములలో యూదులు ఆయన యోహానని లేక మరణించిన ప్రవక్తలలో ఒకడని లేదా ఇర్మియా యశయా అని నమ్మకం ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు పునర్జన్మపై నమ్మకం ఉన్నట్టు కాదు వాళ్ళు ఏంటంట చనిపోయిన వారు తిరిగి సజీవంగా లేస్తనే నమ్మకం లేదు వాళ్ళకి కానీ ఆ సిద్ధాంతంని వాళ్ళు నమ్మరు అందుకని ఏమంటున్నాడు ఇక్కడ మనందరికీ ఈ డౌటే వస్తుందన్నమాట యేసు ప్రభువు ఎవరు యేసు ప్రభువు ఎవరు అందరు తెలుసు కన్యమరి అయిన అవతారం ఎత్తిండు పరలోకంని విడిచిపెట్టిన వచ్చిండు బాలుడైన యేసుగా జన్మించిండు ఇది మనము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు అందరు తెలుసుకున్నదే క్రైస్తులోకి కొత్తగా వచ్చిన ఆ ప్రభువుని తెలుసుకున్న దేవుడు ఎవరు నరుడు నర నరూపగా వచ్చినటువంటి ఏసు ఎవరు నలు రూపంగా వచ్చినటువంటి ఈ పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో ఏం చూస్తుంటాం మనము ఆ అందరిలో ఇప్పటిలాగే ఈ ప్రశ్న కనిపిస్తూ ఉంటుందంట అయితే దీనికి దేవుడు ఇచ్చినటువంటి జవాబు దేవుని కుమారుడు ఆయన ఎవరు మనుషులు ఎవరు అనుకోవాలంటే అన్ని డైరెక్ట్ గా దేవుని కుమారుడు ఆయన కుమారునిగా వచ్చిండు మానవ మాతృడిగా ఈ లోకంకి వచ్చినప్పుడైనా కుమారత్వం కుమారత్వం తీసుకొని వచ్చిండు ఆయన పేతురుకు ఈ విషయంలో అప్పుడు జ్ఞానోదయం కలిగిందనమాట పేతురికి ఎక్కడ వచ్చిందంట ఇరవై రెండో వచనంలో చూస్తాం మనం ఇరవై రెండవ వచనంలో అప్పుడు పేతురు ఆయనను ఒక్కడిని తీసుకువెళ్ళి మందలించాడు ఎందుకంట ఆ పేతురు ఏమంటున్నాడు ఏసు ప్రభు పరలోకంలో ఉన్న నా తండ్రికి మనుషులు కానీ నీకు చెప్పలేదు ఇది ఏ చెప్తుడు నువ్వు దేవుని కుమారుడు అని పేతురు అంటున్నాడు మనుషులు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు దానికి వేరే జవాబు వాళ్ళు ఏమంటున్నారు ఒకరు నువ్వు ఏలియా అంటున్నారు ఒకరు నువ్వు యోహాన్ ఒకరు నువ్వు ఇర్మియా ప్రవక్త అంటున్నారు ప్రవక్తల్లో ఒకడివి అంటున్నారు జనులు నేను ఇదే విధంగా అనుకుంటున్నాను ఎందుకంటే మహత్కార్యంలో సూచక క్రియలు చేస్తున్నావు కాబట్టి అయితే పేతరు అంటున్నాడు మరి మీరేమనుకుంటున్నారు అంటే సీమోని పేతరు చెప్పిన ఆన్సర్ ఏంటి నీవు దేవుని కుమారుడవు నీవు నా దేవుని కుమారుడవు ఎందుకంటే పరలోకం విడిచిపెట్టవచ్చిన నువ్వు అభిషెక్తుడవు సజీవుడవైన దేవుని కుమారుడు అని పేతుడు చెప్తున్నాడు అంటే పేతుడు ఎంతగా ఆయనని గమనించిండు ఎంతగా ఆయనలో సేవలో ముందుకు సాగిండో పరిపూర్ణమైన విశ్వాసంతో నిలబడ్డాడు అందుకే నువ్వు అభిషేకించబడిన దేవుడి కుమారుడవు అని చెప్తున్నాడు శిష్యులు ఈరోజు మనం ఈ మాట చెప్పాలి ఆయన ఎవరు అంటే సజ్జీవుడైన దేవుడు బాలుడు కాదు ఇంకా సజీవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు మన మధ్యలో ఆత్మ సంచారం చేస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధాత్మలో మనతో మాట్లాడుతూ మనలో నివసిస్తున్న దేవుడు పశుల పాకలో లేడి ఆయన మన హృదయాలలో నివసిస్తున్న దేవుడు కాబట్టి పేదర మాట అనగలిగింది ధైర్యంగా ఏమని నీవు అభిషక్తుడవు నీవు సజీవుడైన దేవుని కుమారుడవు సజీవుడవైన దేవుని కుమారుడవు అప్పుడు దేవుడు మెచ్చుకుంటున్నానమాట పేతుని ఏమంటుండు యోనతాను కుమారుడిన సీమను నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఎందుకంటే ఈ సత్యం నీకు వెళ్ళడి చేసింది పర్లోకంలో ఉన్న నా తండ్రి మనుషులు కాదు ఈరోజు మనకు అదే కథ కావాలి ప్రభువుని ఎవరో సువాత చెప్తుంటే ఎవరో విశ్వాసంలో మనల్ని బోధిస్తుంటే మనం ఎరుగుతున్నాము తెలుసుకుంటున్నాం కానీ మన సొంతంగా తెలుసుకుంటున్నామా ప్రభువుని వాక్య ధ్యానంలో మనం వెతుకుతున్నామా అయినా సజీవుడు అని మనము తెలుసుకోగలుగుతున్నాం ఇది మనం ప్రాక్టికల్ గా తెలుసుకోవాల్సిన అంశం అనమాట సజీవుడు దేవుని కుమారుడు సజీవుడు అయిన దేవుని కుమారుడు ఇది నీకు బయలుపరిచింది ఆ దేవుడే తండ్రియే ఇది నీకు బయలుపరిచినది ఇది మనుషులు నీకు బయలుపరచలేదు ఆయనని తండ్రి అని ఆయన కుమారుడు అని సజీవం కలిగిన దేవుడు అని మనం గుర్తించినాము అంటే అది మనకు తండ్రి బయలుపరిచింది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిండు కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం ఇది ఎవరో చెప్పినప్పుడు ముందు విన్నాం ఎవరో చెప్పినప్పుడు సేవకులు సేవలు చేస్తున్నప్పుడు బోధ చేస్తున్నప్పుడు మనం వింటూనే ఉన్నాం కానీ మనము రుచి చూచి ఎప్పుడు తెలుసుకున్నాము అంటే ఆ వాక్య ధ్యానంలో లీనమైపోయినప్పుడు ఆయన నిజంగా సజీవుడైన దేవుడు ఈ రోజు కూడా మాట్లాడే దేవుడు ఈరోజు మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా ప్రార్థనలో నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడు మారని దేవుడు మార్పు చెందని దేవుడు మరి ఆ రోజుల్లో మోషతో మరి ఆ రోజుల్లో దావీదితో సొలమోనుతో దానియలతో ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు నిన్న అలాగే ఉన్నాడు నేడు కూడా మాట్లాడుతున్నాడు మనం స్వరం వింటున్నాం దేవుడిది బైబిల్ ద్వారా వాక్యం ద్వారా లేదా భక్తులు చెప్పే బోధల ద్వారా ఆయన వింటున్నాము కొన్నిసార్లు అయితే మనం ప్రత్యక్షంగా ఆయన స్వరంను కూడా వింటున్నాం నిన్న కూడా మాట్లాడిండు నేడు కూడా మాట్లాడుతున్నాడు రేపు కూడా మాట్లాడేదేవుడు ఎందుకంటే ఆయన మారే దేవుడు కాదు అందుకే ఆయన ఏమంటుండే పేతురు నీవు సజీవుడవైన దేవుడవు అనేసరికి దేవుడు ఏమంటుండడు శబాష్ వెరీ గుడ్ పేతురు నువ్వు తెలుసుకున్నావు ఎందుకంటే ఇది నా తండ్రి అని నీకు తెలియజేసింది కాబట్టి నీవు ధన్యుడవు దేవుని చేత ప్రత్యక్షంగా శబాష్ అనిపించుకున్న భక్తుడు పేతురు అంతే నీకు ఇంకొకటి చెప్తాను నీవు పేతురువు నీవు పద్దెంద వసం చూడండి నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మించుకుంటాను దేవుడు ఈ బండ మీద అంటే పేతురు అనుకున్నారు అందరూ పేతురు అనే బండ మీద సంఘం నిర్మాణం జరుగుతుంది అనుకున్నారు ఈ బండ మీద అంటున్నప్పుడు అది ఏంటంటే ఈ బండ అనేది అసత్యం ఏంటి అసత్యము ఏసే దేవుని కుమారుడు ఏసే దేవుని యొక్క ఉనికి ఆయన వాక్కు ఆయన ఆత్మ ఆయన వాక్కు ఆయన నోటి మాటనే వాక్యమే శరీరధారి అయి వచ్చిందంటే యేసుప్రభు ఎవరన్నట్టు ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడంటే ఎవరన్నట్టు ఆయన మాట దేవుడి మాట ఆయనలోనే ఉంది ఆయన కుడి కుడి వైపున ఉంది ఆయన సన్నిధిలోనే ఉంది ఆయన నోటి మాట కాబట్టే యేసు ప్రభువు శరీరము ధరించుకొని భూమి మీదకి వచ్చిండు అంటే దేవుడే తన మాటని భూమి మీదకి పంపిండు మళ్ళీ మనం ఏం చూస్తున్నాము ఎంతకొస్తే ముందు పరిశుధాత్మ దిగి అంటే ఏసు ప్రభువు పరలోకానికి ఆరోహణం తర్వాత తిరిగి తన ఆత్మను మళ్ళీ భూమి పంపించిండు అంటే ఎవరు పరిశుద్ధాత్ముడు ఏసు ప్రభువే యేసు అంటే ఆయన వాక్య తండ్రి అయిన దేవుడు అంటే మన నిజమైన జీవం కలిగిన దేవుడు అని అర్థం సో పేతులు ఈ విషయం చెప్తున్నప్పుడు దేవుడు ఈ సత్యము పైన సంఘంని సంఘముని స్థాపిస్తున్నాను పాతాళ ద్వారాలు దాన్ని ఎదిరించలేవు అంటే దేవుని యొక్క సంఘము స్థిరపరుస్తున్నప్పుడు ఏ మరణము కానీ ఏ పాతాళము కాని దానిని ఆపలేదు దానిని ఆపలి దేవుని సంఘము అది ఉజ్జీవింపబడి వెలుగుతూ కట్టబడుతూ సంపూర్ణతలోనికి రాబోతోంది అప్పుడే లోక కాలము ముగియబోతుంది ఈ సంఘ పునాదులు ఆ సత్యము మీద ఆధారపడి నిర్మించబడ్డాయి కానీ అక్కడ సైతాన్ని ఏం చేస్తుందంట వక్రీకరించింది పేతురుతో చెప్తున్నాడు కాబట్టి పేతురే ఆ బండ కాబట్టి క్యాథలిక్స్ అందరూ కూడా ఆ పేతురు అనే బండ మీద వాళ్ళకు విశ్వాసాన్ని కట్టుకున్నారు సెంట్ పీటర్స్ క్యాథీడ్రల్ అంట మనం రోమ్ లో ఉండేది పీటర్స్ క్యాథీడ్రల్ సెంట్ పీటర్స్ చర్చస్ లోకమంతట చాలా చాలా దేశాలలో ఉన్నాయి పేతూరునే ఆ ఈ రోజుకి గుర్తిస్తున్నారు ఏసు ప్రభువు గురించి మీరేమనుకుంటున్నారు అని దేవుడు అడుగుతున్న ఈ ప్రశ్నకి జవాబు ఈ రోజుకు కూడా తెలియట్లేదు చాలా మందికి ఆరాధిస్తున్నారు కానీ ఆచారబద్ధమైన లోకరీతి ఆరాధన ఆచారబద్ధమైన లోకరీతి ఆరాధన చెట్టు పెడితే క్రిస్మస్ అయిపోతే దేవుడు పుట్టేసినట్ట హృదయంలో నిజంగా జన్మించాలంటే ఆయన సజీవుడు నీ హృదయంలో నివసిస్తున్నవాడు అయినా సజీవుడు సో ఈ బండ మీద నా నా సంఘాన్ని నిర్మించుకుంటాను పాతాళ ద్వారాలు తను ఎదిరింపలేవు పర్లోక రాజ్యానికి తాళ్ళపు చేకిస్తున్నా ఇక్కడ దేవుడు ఒక గొప్ప మర్మం పలికిండు రాజ్యపు తాళ చెవు ఎవరికి ఇచ్చిండు పేతురు చేతికి ఇచ్చిండు అంటే పర్లోకము తెరవబడింది పేతురికి ఇచ్చిన తాళముల చేత పేతుడు చేసిన గొప్ప సేవ అనేకులు మూడు మూడు వేల మంది ఒక్కొక్కసారే బాపం పొందిండు రక్షణ పొందిండు అంటే అర్థము దేవుడు పర్లోక రాజ్యంని విప్పిండు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఆత్మల సంపాదన మొదలైంది ఆయన సంఘంలోనికి చేర్చుకునబడుతున్న వారు వేల మంది వస్తున్నారు పర్లోకపు రాజ్యపు తాళపు చెవి పేతురు చేతికిస్తే పేతురు తెరిచేసిండు ఈరోజు నీకు నాకు తాళంపు చెవిలు అవసరమా మళ్ళీ మనం పర్లోక రాజ్యం తెరుస్తామా అది మన అవసరతం కాదు ఎందుకంటే తెరవబడ్డాయి ఇప్పుడు ఆ తెరవబడిన ఆ పర్లోక రాజ్యంలోనికి మనం చేయాల్సిన పని ఏంటంట చేర్చాలి ఎవరిని చేర్చాలి పర్లోక రాజ్యానికి తాళపు చేవులు నీకు అని నీవు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధిస్తాబాను దేన్ని విప్పితే విడుదల చేస్తే అది పరలోకంలో విడుదల చేయబడుతున్న అభయము పేదరికి ఇచ్చిండు పేతురికి ఇచ్చిన అదే అభయం ఈరోజు మనకు కొనసాగుతోంది అపర్లోకపు రాజ్యము విప్పబడింది అది ఇంకా బంధిగణలు లేదు అది విప్పబడింది ఏసు ప్రభు అభిషేకం పొందినవాడు సజీవుడు జీవం గలన దేవుడు అని ఎవరు నమ్ముతారు ఆయననే కుమారునిగా ఈ భూమి మనిషి అవతారంతో వచ్చినడని ఎవరు నమ్ముతారో ఆ పర్లోక రాజ్యంలో వాళ్ళు చేర్చుకొనబడుతూ ఉంటారు అనేది ఒక అభయం అనమాట ఒక అభయం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం గమనిస్తున్నాము అంటే దేవుడి ఏకైక కుమారుడు అన్న ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు పేతుకు జ్ఞానోదయము కలిగించి ఎందుకంటే ఇది మనుషులు చెప్తే అంత ఈజీగా ఒప్పుకునే స్థితి కాదనమాట ఏసే దేవుడు అని నోటితో చెప్పేయటం చాలా ఈజీ ఎందుకంటే చిలకపల్కులు పలుకులు చెప్పిస్తూ ఉంటారు మనకు మీటింగ్స్లలో ఏసే దేవుడు నేను వేసు నాశ్రయిస్తున్నా ఏసే నా దేవుడు అని చెప్పండి అంటే అందరూ చెప్తూ ఉంటారు అది నిజంగా మనస్ఫూర్తిగా హృదయ అంతరాంగంలో నుంచి బయటకు వస్తుందంటే కాదు అనే రుచి చూచిన వారు మాత్రమే చెప్పగలిగే గొప్ప మాట అది అదంతా సునాయసంగా పలికే పదము కాదు అందుకే దేవుడు ఏమంటుండు నువ్వు ధన్యుడవు ఎందుకంటే ఏసు ప్రభువుని చెప్పడం అంటే అది దేవుడి కార్యం నీలో అనే ఏకైక కుమారుడి గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడి పేతుడికి జ్ఞానమును కలుగ చేసాను దేవుడికి జ్ఞానోదయం చేసి కాబట్టి ఏసు ప్రభువు ఏమంటుడు నీవు ధన్యుడవు ప్రత్యక్షంగా తెలుసుకొని హృదయ అంతరంగంలో నుంచి ఒప్పుకున్నావు కాబట్టి నీవు ధన్యుడవు అని నీ పేరు మీద సంఘం స్థాపిస్తా అనలేదు ఈ బండ ఏంటి ఆయన దేవుని కుమారుడు అన్న సత్యం తెలుసుకున్నాడు కాబట్టి ఆ సత్యము మీదనే ఆ సంఘము స్థాపించబోతున్నాను సత్యాన్ని తెలుసుకునే జ్ఞానము దేవుని నుంచి నేరుగా లభించిన వారికి అందరికీ ఈ ధన్యత ఉంటుంది మనం వ్యోహాను రెండు ఇరవై మూల చూస్తున్నాం ఏసు ప్రభువే నిజమైన దేవుడు ఆయననే కుమారునిగా వచ్చిండు కుమారునిగా పరలోకంని విడిచిపెట్టి ఇవరికోసారి నేను చెప్పినట్టున్నాను పరలోక రాజ్యము బంగారు లోకము బంగారమయము రోడ్లు బంగారమే అన్ని బంగారమేను బంగారు వీధులలో మనం పాట కూడా పాడుకుంటాం బంగారు వీధులలో తిరుగుతుంటామని అలాంటి మహిమ గల విడిచిపెట్టి వచ్చిండు అంటే అది ఒక పెద్ద త్యాగం ఎందుకంటే ఆయనకు ఒక పని అప్పజంపబడింది కుమారునిగా ఒక పని జరిగించవలసి వచ్చింది కాబట్టి ఆ పరలోకమును ఆ మహిమను ఆ స్థుతులను వదులుకోవడానికి సిద్ధపడిన మనసు ఆయనది సిద్ధపడిన మనసు కాబట్టే ఆ జ్ఞానము మనకు కావాలి ఆయన అంతగా తగ్గించుకోవటానికి కారణం ఏంటి అంటే మనల్ని గురించిన ఆయనకున్నటువంటి ఆ యొక్క సంకల్పం ఎంత గొప్ప సంకల్పం అంటే దేవుడు లోకాన్ని ప్రేమించి లోకమే ప్రేమించింది ప్రతి ఒక్కరిని ప్రేమించింది కారణం ఏంటంటే ఆయనకు రావాల్సిన ఘనత ఆయనకు రావాల్సిన మహిమ ఆయన అన్య దేవతలకు చెందనీయాడు కాబట్టి తను నిర్మించుకున్న ఈ భూమి తన కోసం సిద్ధపరచుకున్న ఈ భూమిని తన కోసమే వాడుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మనుషుడు తప్పిపోయినాడు ఆదామే ఫస్ట్ ఫస్ట్ తప్పిపోయిడు కాబట్టి మనం అక్కడ ఏం గమనిస్తున్నాము క్రీస్తు విరోధి అది ఎప్పుడు విరోధమైన మార్గాలనే చూపిస్తూ ఉంటది సద్మార్గం చూపేది అది కాబట్టి ఆ మార్గం తప్పిపోయి మనము ఆదాం చేసిన పని తెలుసు కదా మనకందరికీ ఆయన అప్పజెప్పేసింది ఈ భూమిని సాతానికి అప్పజెప్పేసిండు దేవుడి యొక్క ఆస్తిని సాతానికి అప్పగించిండు దేవుడు ఊరుకుంటాడా మరి ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు రోషం ఉంది చాలా కొన్నిసార్లు మనం అదే అంటాం కదా రోషం వచ్చిందంటే నేను మా ఇంట్లో ఎవరికి తక్కువ నాకు అంత రోషం అంటాం అంటే ఆ రోషం అనే పదానికి మనకు అసలు అర్థం తెలుసా ఎందుకంటే దేవుడు వాడిన పదం రోషము కలిగిన దేవుడు అన్యులకు అన్య దేవతలకు మహిమ కలుగుతుంటే ఓర్చలేడు ఎందుకంటే తను నిర్మించుకున్న ఈ భూమి తను నిర్మించుకున్న ఈ జనము తన స్వహస్తాలతో సృష్టి చేసిన దేవుడు కాబట్టి ఈ ధన్యతను తెలుసుకోవాలి అంటే ఆ సత్యం మనం తెలుసుకోవాలి ఇది దేవుడి జ్ఞానము దేవుడి మూలంగానే మనం తెలుసుకుంటాము ఇది మనము మన ప్రవర్తనతో కానీ మన నీతి క్రియలతో కానీ తెలుసుకోలేము మన నీతి క్రియతో కానీ తెలుసుకోలేము పేతురుకు ఈ విషయం ఎందుకు జ్ఞాపకం వచ్చింది ఎందుకు జ్ఞానోదయం కలిగింది అంటే ఆ పేతురు ఆయనని ప్రత్యక్షంగా చూసిండు ఆయన వెంట వచ్చిండు ఆయన యొక్క అద్భుతాలు ఆశ్చర్యలు చూస్తున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది లేఖనాలలో చెప్పినటువంటి వ్యక్తి ఈయననే ఈయన గురించే బైబుల్ మొత్తం చెప్తోంది మొదటి నుంచి అనేది ఆయన స్వంతంగా ఆయన ప్రభుత్వ సత్సంబంధం కలిగి సహావాసంలో తెలుసుకున్నాడు మనం కూడా సహావాసంతో తెలుసుకోవాలి వాక్యం విని వాక్యం ఎవరో చెప్తుంటే వినేసి వాక్యంని మనము పాటలు పాడుతుండగా చెప్పుకోవడం కాదు స్వంతంగా మన స్వనీతిని కాకుండా ఆయన నీతి మీద ఆధారపడి అడుగుతే దేవుడు మంతో మాట్లాడే దేవుడు కాబట్టి మనకు పరిశుద్ధాత్మ ద్వారా తేట తెల్లంగా తెలియజేస్తూ ఉంటాడనమాట ఎందుకంటే ఇతర దాయా రాయబారులు ప్రవక్తలు కలిపి పేచన్ను కూడా సంగంపునాదులో ఒక భాగం అని అనుకున్నారు మిగతా వాళ్ళంతా ప్రవక్తులు కానీ అప్పట్లో రోమాంచక వర్తులు ఆ టైంలో అందరూ అనుకుంటారు పేతురే గొప్ప వ్యక్తి పేతుడి మీద దేవుడు సంఘంని పునాదులుగా వేస్తున్నాడు కానీ యాక్చువల్ మనం ఏం తెలుసు క్రీస్తు సంఘము అనేది పునాదితో వేయబడుతున్నప్పుడు ప్రముఖమైన రాయి అంటే పేతురు అపోస్తలలు కానీ మూల రాయి అయితే ఏసు ప్రభువే అంటే ఇక్కడ అర్థం ఏంటి పేతుడి మీద సంఘంని స్థాపించలేదు ఏసయ్య ఏసు ప్రభువు సత్యం పైన సంఘం ఆధారపడుస్తున్నాడు సత్యం పైన సంఘంని నిర్మిస్తున్నాడు ఈ సత్యం తెలుసుకోవాలి అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఒక్కరోజు సరిపోదు ఇది సంవత్సరాలుగా జీవిత జరుపుకునే పండుగ సంవత్సరాలుగా జీవిత జరుపుకునే పండుగ ఎందుకు అంటే ఏసు అభిషక్తుడు అని దేవుని ఏకైక కుమారుడని పేదడి విశ్వాసంతో ఒప్పుకున్న సంగతి మాత్రమే చూస్తున్నాం కానీ దేవుడు ప్రజల సహవాసంలో ప్రవేశించేందుకు ఎవరికైనా సరే ఆ ఒప్పుదల పునాది వంటి సత్యము ఆ కొత్త నిబంధన మొట్టమొదటిసారిగా ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం కాబట్టి ఆయన సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యం గమనించాలి ఆయన ఒక్కరోజుకు పండగ చేర్పించుకునే దేవుడు కాదు బర్త్డే ఒక్కరోజు చేసుకునే దేవుడు కాదు మూడు వందల అరవై రోజులు మన జీవిత కాలం మనం బతికే డెబ్బై ఎనభై తొంభై వందల సంవత్సరాలు ప్రతిరోజు క్రిస్మస్ అనుభవంలోనికి రావాల్సిన మారం ఎందుకంటే ఈ సంఘము నిరంతర ప్రక్రియగా కట్టబడుతూ వస్తుంది దీనికి ముగించే కాలం కూడా ఒకటి నిర్ణయించింది దేవుడు ఈ సంఘము కట్టబడటం ఆగిపోయే సమయం కూడా ఒక రోజు ఉంది ఎందుకంటే ఇల్లు కట్టేసినాక ఇంకా అన్ని అన్ని తలుపులు కిటికీలు డెకరేషన్లు పెయింటింగ్లు అన్ని చేసినాక ఇంకేం చేస్తాము అయిపోయిందంట కదా ఫినిష్డ్ సంగం కట్టబడేసింది దేవుడు మాట అదే అనమాట సంఘం కట్టబడుతూ ఉంది ఇంకా ఈ రోజు కూడా పశుధాత్ముడు భూమి మీద ఉన్నంత ఈ సంఘము కట్టబడుతూనే ఉంది ఆ పునాది మీద ఆ పునాది సత్యం ఏసే మార్గము సత్యము జీవం కదా ఆ సత్యం పైన అంటే ఏసు ప్రభువు సజీవుడు అభిషక్తుడు పరమును విడిచి భూమికి వచ్చిన దేవుడు ఆయన సంకల్పం ఒకటి ఉంది ఏంటంటే అది శుద్ధీకరణ అనే ఒక అంశం మిగిలింది అది కంప్లీట్ చేస్తే కాని ఆ పర్లో ఒక మనం వారసులము కాలేము మనము వారసులము కాలేము కాబట్టి దేవుని ప్రజల కూటమిని సూచిస్తుందనమాట ఇక్కడ ప్రతి ఒక్క నూతన నిబంధనలో మనం ఏం గమనిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఏసు ప్రభువే దేవుడు ఆయననే అభిషక్తుడు ప్రభువు పంపిన వాడు కాబట్టి దేవుని కుమారుడు అంటున్నాను నేను యాక్చువల్లీ వారసుడు మనలను వారసులనగా చేయబోతున్నవాడు మనం ప్రపంచ పరలోకంనికి వారసులనగా చేయబోతున్నవాడు మనం పంతొమ్మిదో వచనంలో చూస్తాం ఒకసారి పన్నెండు మంది రాయబారులు లేదా పన్నెండు మంది శిష్యులు అపోసులు పేతురుకు ఏసు తాళం చెవులు ఇచ్చాడు అని అనుకుంటున్నారంట తాళం చెవులు అంటే ప్రభువు పేతుర్ని స్పెషల్ గా ప్రేమించిండు పేతురు చేతికి పర్లోకం తాళాలు ఎందుకు మంది అపోసులు ఆయనకి ఇష్టలే కదా ఆయనని స్వయంగా ఎరిగిన వారే కదా ఆయన అభిషక్తుడు దేవుని కుమారుని వాళ్ళు కూడా ఎరిగిన వారే కానీ నోటితో చెప్పలేదు తన పేతుడు అంటున్నాడు నీవే దేవుని కుమారుడవు అభిషేకించబడిన సజీవుడవు నోటితో చెప్పుకున్నాడు అనమాట అంటే సాక్ష్యం పలికిండు గుంపులో సాక్ష్యం పలికి వీళ్ళంతా ఏమనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు అనే ఈ రెండు ప్రశ్నల్లో పేతుడు ఒకటి నోరు చేసి జవాబు చెప్పిండు మనం చెప్పగలమా నలుగురులో ఈ మాట ఆయన దేవుడు ఆయన సజీవుడు ఆయన అభిషేకించబడిన ఉద్దేశం కోసం పర్పస్ కోసం ఈ భూమికి వచ్చిన వాడని మనం కూడా మరి నలుగురిలో పేతుర్లాగా సాక్ష్య చెప్పగలమా చెప్పగలమా భయపడతాం సిగ్గుపడతాం కదా ఎవరిని అడిగితే ఏంటి మీ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంట ఏం సందడి లేదు ఏంటంటే సందడి లేదు అని చెప్పాలి కదా సందడి లేదు మేము ఆరాధిస్తున్నాము దేవుణ్ణి మహిమ పరుస్తున్నాము చెట్లు చేతలు పెట్టుకొని మేమేం కూర్చోలేదు కదా మా ఇంటికి ఎవరు రారు కానీ మేమే అందరి పలహారాలు పబ్బాలు చేసుకోవడానికి కాదు మనం వెళ్తున్నది ఏంటి తీయని దేవుని మాటలు అవి పంచి పెడుతున్నాం స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కదా దేవుని యొక్క తీయటి మాటలు తేనె మధురమైన మాటలు అవి పంచుతున్నాం మనం సెలబ్రేషన్ ఎందుకు చేయట్లేదు మనం కూడా చేసుకుంటున్నాం కదా పెద్ద బట్టలు వేసి చేసి స్ట్రీట్ లైట్స్ స్టార్స్ డెకరేషన్స్ కాదు మన ఆర్భాటం మరొక రీతిగా ఉంది అదే ఇక్కడ పన్నెండు మంది శిష్యులకు వచ్చినటువంటి డౌట్ అంటే దేవుని రాజ్యము ద్వారాలను ఇతర్ల కోసం తెరిచే ప్రత్యక్షమైన ఆ ప్రత్యేకమైన వ్యక్తి అని దేవుడు ఎన్నుకున్నాడని యూదులు నమ్ముతుంటారంట పేతుర్ని దేవుడు ఎన్నుకున్నాడు అందుకే చెవులు ఆయన చేతికి ఇచ్చాడు కానీ సత్యం ఏంటంట తాళప్ చెవులు పేతుడికి ఇస్తే పేతుడు సేవ విస్తారంగా చేసిండు అనేక ఆత్మల సంపాదనలో హతసాక్షిగా కూడా మారిపోయిండు అంటే ఓపెన్ అయిపోయింది హెవెన్లీ గేట్స్ ఆర్ ఓపెన్ అంటాం పరలోకపు ద్వారాలు తెరవబడే అని సేవ మోగించుకున్నాడు ఇప్పుడు తెరవబడిన ద్వారాలు మోస్తాడు మళ్ళీ దేవుడు లేదు కదా ఆ ద్వారాలు తెరవబడే ఉంటాయి ఆ బుద్ధి గల అందులోకి ప్రవేశించాలి అందులోకి ప్రవేశించాలి ఇప్పుడు ప్రవేశించే కాలం అనమాట ప్రవేశించే కాలం అనమాట కాబట్టే పరిచరిలో పేతుడు ఈ తాళం చెవులను ఉపయోగించడం చూడవచ్చు కానీ మనం గమనిస్తుంది ఏంటంటే దేవుని రాజ్యానికి ద్వారాలు ఇప్పుడు వార్లా తెరిచి ఉన్నాయి ఓపెన్ గా తెరవబడి ఉన్నాయి ఇష్టమున్న వారెవరైనా ప్రవేశించవచ్చు ఇష్టమున్న వారు ప్రవేశించవచ్చు అంటే నీ సెలబ్రేషన్స్ ఆ పర్లోకంలో ఎంటర్ అవడానికి మార్గము స్థిరపరిచింది దేవుడు ఆయన ఏ మార్గము సత్యం కాబట్టి ఆయనయే మార్గము ఆ మార్గంలోనికి వెళ్ళడానికి ఇప్పుడు అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ అనమాట పత్రిక నాకు ఇవ్వలేదు నేను రాను అని చెప్పి మనం కొన్నిసార్లు కొన్ని కొన్ని పెళ్లిళ్లకు కొన్ని ఫంక్షన్స్కి ఎగ్గొడుతుంటాం ఎందుకంటే ఆడ పిలవలసిన పద్ధతులు నన్ను పిలవలేదు ఫోన్లో చెప్తాడా నాకు పత్రిక ఇంటికి వచ్చి ఇయ్యడా వాట్సాప్ లో పంపిస్తే అయిపోతుందా ఇదేం పద్ధతి ఇదేం ఆచారం అని చెప్పి మనం కొంతమంది నిలదీస్తుంటాం నిలదీస్తుంటాం కానీ దేవుడైతే తన నోటి మాట చేత పిలుపునిచ్చేడు అందరూ ప్రవేశించండి ఓపెన్ ఇన్విటేషన్ అనమాట ఇంతకంటే గొప్ప పెళ్లి పిలుపు మనకి ఇంకెక్కడ దొరుకుతుంది మనం ఎవరో ఇంటికి చెప్పాల్సిన పని ఇప్పుడు పరలోకము ఆ యొక్క పెళ్లి మనం అందరము ప్రవేశము ఉచితంగా దేవుడు మనకి ఇస్తున్నాడు ఇష్టం ఉన్న ఎవరైనా సరే ప్రవేశించవచ్చు ఎందుకంటే సలుపులు తెరిచే ఉన్నాయి ఇప్పుడు ఈ తాళాలతోటి మనకు పని ఈ తాళాలతో పని తన రాజ్య ద్వారాలను అందరి కోసం తెరిచేందుకు దేవుడు పేతును తన పనిముట్టుగా మాత్రమే ఆ రోజు వాడుకున్నాడు ఆది సంఘంలో ఆ సేవ జరుగుతున్నప్పుడు ఒక పనిముట్టుగా ఒక టూల్ అనమాట దేవుడి చేతిలోని ఒక పనిముట్టుగా ఫేతుని వాడుకున్నాడు ఈ రోజు కూడా దేవుడు మనల్ని పనిముట్టుగానే వాడుతున్నాడు మనం కూడా ఆయన రాజ్య విస్తరణలో అనేకులు నడిపించటానికి ఆ మార్గంను చూపించమంటున్నాడు అంతకుమించి మనకు వేరే ఆజ్ఞాయం లేదు అదే మార్గంలోకి అందరు ప్రవేశించాలని నీవు పోయి అనౌన్స్ చేయాలి ఇదే నీకు వచ్చినటువంటి సేవ ఇదే నీ సేవ దేవుడి పేతును తన పని ముట్టుగా వాడుకున్నాడు ఈ కార్యక్రమము ఆ రోజు ముగించబడింది కూడా వెనక అది తెరవబడిన ద్వారమే ఆ మార్గము ఇరుకు మార్గమే కానీ స్వచ్ఛమైన పరిశుద్ధమైన ఎన్నిక చేయబడిన మార్గం ఆ మార్గంలోనికి నువ్వు ప్రవేశిస్తూ నీ సెలబ్రేషన్ క్రిస్మస్ న్యూస్ ని నువ్వు అన్నిలో కూడా తెలియజేస్తూ పోవాలి వినాలి చాలా మంది వినాలి ఎందుకంటే సత్యం ని బోధించే వారు తక్కువైపోయినరు పులిసిన ముద్దలాగా మారిపోయినాయి దుర్బోధలు మతబోధలు ఆచారబద్ధమైన బోధలతో నింపబడి ఉన్నాయని మనం రోజు వాక్య ధ్యానంలో చూస్తూనే ఉన్నాం దుర్బోధ ఈ పిండి ఒక్కరిని కాదు సంఘం అందరినీ పులియబెడుతోంది అందులో నుంచే మనం పక్కకు రావాలి ఆ పులిసిన పిండిలో మనం కూడా కలిసిపోతే పులిసిపోతాం మనం కూడా అంటే అబద్ధ బోధలు పాలి స్థలమవుతాం అందులో పాలిభాగమైన అంటే ఇంకా మనకు నిరీక్షణ లేదు ఎందుకంటే మన నిరీక్షనే ఏసు మన నిరీక్షనే ఏసు కాబట్టి ఏసు ప్రభు ఇలా చెప్తున్నాడనమాట పేతురు పని కేవలం దేవుని రాజ్యం ద్వారా తిరగడం మాత్రమే కాదు బంధించబడిన వలసినవి విడుదల చేయవలసినవి ఉన్నాయి దేవుడు అక్కడ పేతురికి ఇస్తున్నటువంటి ఒక కమాండ్ అనమాట నువ్వు భూమి మీద దేని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది భూమి మీద దేని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది ఈరోజు మనం ఏం గమనించాలంట పేతురు చేసిన ఆ సేవలో మనం పాలి భాగంలో కాబట్టి బంధించదాం భూమి మీద ఏది ఇది అవి బంధిస్తాం అంటే దాని అర్థం ఏంటి సాతానుని దాని కుయుక్తులను దాని కుతంత్రాలను దాని యొక్క పనిముట్లను మనము బంధించాలి అంతే తప్ప నా అత్త మంచిది లేదు దాన్ని నోర్ బాలేదు దాన్ని నోర్ బంధించి ప్రభాని అనకూడదు ఎందుకంటే మనం బంధిస్తుంది ఏంటంట చీకటి శక్తులను రోగములను చీకటి శక్తులను రోగం దేవుని వద్దకు రానియకుండా చేస్తున్నటువంటి ఏ శక్తినైనా మనం బంధించాలి అంతే తప్ప మన సొంత పగలు మన సొంత అభిప్రాయాలతో మనకి ఎవరితో భేదం ఉందో వాళ్ళను బంధించడం కాదు వాడి లోపల ఉన్న చీకటి శక్తిని బంధించాలి ఆ కార్యం మనము చేయగలగాలి ఎందుకంటే దేవుడు ఒక మాట అంటున్నాడు పేతుర్తో ఏమని అంటున్నాడు మాట అంటే సంఘ నిర్మాణంలో క్రీస్తే మూలరాయి అయినప్పుడు క్రీస్తు మార్గంలోనే అందరు నడువబడుతున్నప్పుడు సంఘం కట్టబడుతున్నప్పుడు సైతాను అక్కడ ఒక ఆటంకం తీసుకొస్తుంది ఏమంటున్నాడు దేవుడు అక్కడ ఆ పద్దెనిమిదో వచనంలో ఇరవై వచనంలో తను అభిషక్తుని అని ఎవరికి చెప్పకూడదు అని శిష్యులను హెచ్చరించాడు నీవు అభిషక్తుడవి నీవు సజీవుడైన దేవుడి కుమారుడవు పర్లోకం నుంచి దిగి మన్నా నీవే అని జనాలు భక్తులు చెప్పుకుంటున్నప్పుడు దేవుడేమంటుండు ఇంకా టైం రాలేదు ఇప్పుడే నేను అభిషక్తుడిని ప్రచారం చేయకండి ఇది ఆ రోజు మాట ఇప్పుడే చేయొద్దు అభిషక్తుని ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే ఆ ఆరంభ తాను జెరుసలేం వెళ్ళి పెద్దల చేత ప్రముఖుల యూదుల చేత ధర్మశాస్త్ర పండితుల చేత అనేక బాధలు పొందవలసి ఉంది అనేక బాధలంటే అంటే శ్రమలు పడక ముందే ఆయన అభిషక్తుడు అని తన శిష్యులు తెలుసుకోగలిగిండ్రు ఆయన శ్రమ తర్వాత వాళ్ళ నమ్మకం చెదిరిపోదని తెలుసు కాబట్టి శ్రమలు రాక ముందే యేసుప్రభు శ్రమలో పొందక మునిపే అభిషక్తుడు సజీవుడైన దేవుని కుమారుడు అని తన భక్తులకు తెలియజేసింది పేతుడి ద్వారా కానీ అప్పుడే అంటున్నాడు కండిషన్ ఏంటి ఇప్పుడే చెప్పకండి నేను అభిషక్తుడిని దేవుని కుమారుడిని ఇప్పుడు చెప్పకండి కానీ ఈరోజు మనకు ఇచ్చిన మాట ఏంటి ఈరోజు చెప్పండి ఆయన అభిషక్తుడు ఆయన దేవుని కుమారుడుని అందరికీ చెప్పాలి ఆ రోజు ఎందుకు చెప్పలేదు అంటే ఆయన ఇంకా ఎరుసలేమికి వెళ్ళలేదు ఆయన యాజకుల చేత శాస్త్ర పరిశుల చేత ధర్మశాస్త్ర పండితుల చేత నిలదీయబడలేదు విచారించబడలేదు తర్వాత శ్రమల పాలు పాలలేదు బాధలు పంచుకోలేదు అని చనిపోయి మూడవ రోజున సజీవంగా లేవడము తప్పనిసరి కాబట్టి ఈ మాట ఇప్పుడే చెప్పొద్దు ఈ మాట ఇప్పుడే చెప్పొద్దు అని శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు పేతుడు ఒక మాట అంటున్నాడు పేతుడు ఏమంటున్నాడంట ఆయన పక్కకు తీసుకొచ్చి ఏమంటున్నాడు ప్రభావ దేవుడు దీనిని తప్పించాలి తండ్రి అనే దేవుడు ఇది తప్పించాలి నువ్వు మరణించకూడదు నువ్వు శిల్వకారం చేయకూడదు అని దేవుడు దీన్ని తప్పించాలి అని దేవుడు పేతురు ఈ మాట అంటున్నాడు అప్పుడు దేవుడు పేతురులో గర్దిస్తున్నారు కంటే పేతురులో సా ఈ ప్రశ్నించి మొదలెక్కిచ్చింది ఏంటంట ఏంటంటే తన శిష్యులకు తను చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటో నేర్పుతున్నాడు ఈ లోకంలోకి రావడానికి ముఖ్య కారణము పెద్ద గుంపుల్ని పోగు చేసి తన దేవత్వాన్ని ప్రకటింపచేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే సింహాసం ఎక్కడం కాదు ఆ ఉద్దేశం ఏంటంట ఆ సింహాసం ఎక్కడమో అంత ఈజీగా కాదు ఎందుకంటే సజీవుడై తిరిగి లేచే వరకు ఆయనకు పని ఉంది ఇప్పుడు ఏమంటున్నాడు ఆ పని నీకు దూరమగును గాక అంటున్నాడు అంటే సాతాను ఆయన యొక్క శుద్ధీకరణ పాప విమోచన కార్యం జరగద్దు అని పాల్కుతున్నాడు ఇది సాతాన్ మొదటి నుంచి చేస్తున్న కుయ్యక్తి కదా ఆయన జన్మించినప్పుడు కూడా మనం తెలుసు హేరోజు రాజు రెండు సంవత్సరాల లోపల పిల్లలని చంపించిండు ఎందుకంటే జ్ఞానులు ఏం చెప్పిండ్రు బాలు పుట్టిండు అని రాజుగా పుట్టిండు ఆయన ఈ లోకానికి యూదులకు రాజుగా వచ్చిండంటేనే హేరోజులో ఒక విధమైన భయం మొదలైంది నేను కాక ఇంకొక రాజు ఎట్లా వస్తాడు యూదులలో నేనే కదా రాజుని కాబట్టే సాతాను ఆ రోజు నుంచి కూడా బాలుడైన యేసు విషయంలో కూడా అప్పటి నుంచి తన కుయుక్తి పెడుతూనే ఉంది ఈ రోజు కూడా గమనిస్తున్నాం దేవుని కాలం ఆటంకపడంగా సాతాను రకరకాల ఆయుధాలని ప్రయోగిస్తూనే ఉంది విశ్వాసుల పైన ఈ యొక్క మాట వింటున్నాం ఏంటది ఇది నీకు దూరమగును గాక ఆ శిల్వ కార్యం చేయకూడదు ఇది నీకు దూరమగును కాక అంటే వెంటనే దేవుడేమంటుండడు సాతానా అవతలికి పో పేకర్లో ఉండి మాట్లాడిస్తున్న పాదాన్ని దేవుడు గద్దించిండు నువ్వు దేవుడి కార్యాన్ని ఆటంకపరచద్దు ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేయాలి ఎందుకంటే మనం గమనిస్తాం కదా ఆయన ఉపవాసం నలభై దినంలో నలభై పాదాలు రాత్రి ఉపవాసం ఇచ్చినప్పుడు సతాను మూడు రకాలుగా శోధించింది మూడు రకాలుగా శరీరాశ నేత్రాశ జీవపు మూడు రకాలుగా శోధించింది శరీరం చూపించింది నేత్రాశను చూపించి ప్రపంచమంతా నాదే అన్నది రొట్టెలు తిను ఈ రాళ్ళం రొట్టెలుగా చేసుకొని శరీరం చూపించింది శరీరం ఆకలితో ఉన్నది కదా ఉపవాసం అండి అని శరీరాశను త్రుగించింది దేవుడు వాక్యంతో గద్దించిండు నేత్రాశను చూపించిండు నువ్వు కుమరుడవైతే దిగిరా దుంకిరా నేను దేవుడు దూతులతో కాపాడతారని అట్లాగే జీవపు డమ్మం లోకమంత నాదే నాకు సాష్టాంగ పడితే సహాలు నీకు ఇచ్చేస్తా అసలు లోకం ఎవరిది ఈ భూమి సృష్టించింది ఎవరు భూమికి సృష్టికర్త అయిన దేవుడితో అది ఆ మాటలు పలిచింది నువ్వు నేనెంత మనతో ఎన్ని మాట్లాడుతుంది శరీరము నేత్రాశ జీవపు డంబముతో ఎన్ని రకాలుగా పడగొట్టాలో ఈ రోజుకు పడబొడుతుంది అందుకే క్రైస్తవులంతా శరీరాశక నేత్రాశక జీవపు డంగం డంబంలకి లొంగిపోయి విపరీతమైన విచ్చలవిడి ఖర్చులతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అసలు అందులో క్రీస్తు లేడు దేవుడు లేని పండగలవన్నీ క్రీస్తుడు పావు అబ్బాలు చేసుకోకపోతే అబ్బాలు చేసుకోకపోతే దేవుడు మనసులో రాడా మనకు సంతోషం లేదా అయినా సృష్టించబడిన సృష్టం కాదు కదా ఆయననే సృష్టికర్త ఈ సృష్టంలో మనం ఏమి వెతుకుతున్నామాయనని చెట్టులో వెతుకుతున్నామా స్టార్ల వెతుకుతున్నామా కాబట్టి మనము తెలియజేయాల్సిన అంశాలు ఇవన్నీ దేవుడు దీంట్లో దాంట్లో ఎక్కడ లేడు అనే హృదయంలో ఉన్నాడు ఆత్మరూపి అయిన దేవుడు సంచారం చేస్తున్నాడు ప్రపంచమంతా చూస్తున్నాడు ఆయనకు బాధేస్తుండొచ్చు ఎంత వెర్రిగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు అదే జనాలు నన్ను సత్యం తెలుసుకోలేకపోతున్నారు ఇది దేవుడు వాళ్ళకు బయల్పరుస్తున్నాడు కూడా గ్రహించిన వాళ్ళు మాత్రమే గ్రహిస్తున్నారు గ్రహించలేని వాళ్ళు నామకార్థంగా వేషధారితులైన శాస్త్రులు పరిశేల ఉన్నారు పులిసిన పిండి వారిలో పూర్తిగా పులియబెట్టింది కాబట్టి ఆచారంలో మగ్గిపోయి దేవుణ్ణి నిజస్వరూపాన్ని చూడలేకపోతున్నారు ఆత్మీయ గుడ్డితనం అనమాట గుడితనం సో పేతుల మాట అన్నప్పుడు సాతాన అవతలికి పో నీవు నా త్రోలో ఆటంకంగా ఉన్నావు అంటే ఇక్కడ పేతురా ఆటంకపరిచింది నీవే దేవుడవు నీవే సజీవుడవు నీవే అభిషక్తుడవు అన్నాడు కదా మళ్ళీ ఇంట్లోనే పేతుర మాట అనడానికి కారణం ఏంటంటే అది పేతుడు కాదు పేతును ప్రేరేపించిన సాత అంటే మనుషులను కూడా భక్తులను కూడా సాతా ఈరోజు కూడా ప్రేరేపిస్తుంటుంది అప్పుడప్పుడు దానికి లొంగిపోయినావా నువ్వు పడిపోతావు నిలబడాలి ఎందుకంటే వాక్యం జానంలో మనం సత్యం తెలుసుకుంటున్నాం సత్యంనకు ఆపోజిట్ గా ఎవరు ఏది చెప్పినా మనం వినకూడదు దాన్ని గ్రహించడానికి చెవు పెట్టకూడదు ఎందుకంటే సత్యం తెలుసు మనకు సత్యము తెలుసు మనకు కాబట్టే ఆయన ఏమంటున్నాడు క్రీసి లోకానికి వచ్చిన కారణం గురించి ఆ సమయంలో శిష్యులు అర్థం చేసుకున్నది ఎంతో తక్కువ అని అర్థమైపోయింది ఏసు ప్రభు ఎందుకు వచ్చింది ఈ మూడు సంవత్సరాలు ఉన్నాడు ఈ భూమి మీద ఆ మూడున్నర సంవత్సరాల సేవలో వాళ్ళు ఎంబడి తిరిగి కదా అయినా సరే అంత ప్రత్యక్షంగా సేవలో పాల్గొన్న వారు కూడా ఆయన ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేదని ఈ ఒక్క మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఆయన తన శత్రువులను ఓడించే పరాక్రమశాలిగా ప్రత్యక్షం అవుతాడనే కానీ బాధలను అనుభవించే రక్షకుడుగా వస్తాడు అని అనుకోలేదు బాధలను అనుభవించే రక్షకుడు రక్షించేవాడు బాధలను అనుభవిస్తాడు మనల్ని రక్షిస్తాడు కానీ మన బాధలు ఆయన అనుభవిస్తాడు మనల్ని రక్షిస్తాడు కానీ మన పాపములు మీద వేసుకుంటాడు మనల్ని రక్షిస్తాడు కానీ మన శత్రుల నుంచి మనల్ని కాపాడతాడు అన్ని విషయాలు మన రోగములు పాపములు అన్ని విషయాలు ఇహలోక రీతిగా శరీర రీతిగా మన సమస్యలన్నిటినీ ఆయన మీద వేసుకుంటాడు ఆయన మనల్ని విడుదలు ఇచ్చే దేవుడు ఆ విడుదల కార్యం జరగాలి అంటే అది శిల్వలో ఆయన చేయవలసిన బలియాగం ఇది ఆ రోజు శిష్యులు గమనించలేకపోయాడు ఆయన వెంబడి ఉన్న వాళ్ళే ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు మామూలు భాషలో మాట్లాడుతున్నాడు ప్రవచనాలను ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్నా కూడా గ్రహించలేకపోతున్నారు కొంత గ్రహిస్తున్నారు మరి కొంత ఆయన తోటి డౌట్స్ అనమాట బ్రబా ఇది నిజమేనా ఇది ఇట్లా కాదా అది అట్లా కాదా అంటుంటే దేవుడు ఇంత మంద మీకు ఇది కూడా గ్రహించలేకపోతున్నారని మళ్ళీ విడమరు చెప్తున్నాడు చాలా అంశాలు ఇంత మందబుద్ధ ఈ రోజు కూడా మనలో ఉందా మందబుద్ధి కొన్ని విషయాలు మనం గ్రహించలేకపోతున్నామా పరిశుధాత్మ అడగాలి ఎందుకంటే బయలుపరిచేవాడు ఆయన్ని మనుషుడు కాదు క్వశ్చన్ అవర్లు అంటాం కదా ఈ క్వశ్చన్ అవర్లలో ఏం జరగదు ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుడే మనకు మాట్లాడాలి అప్పుడే అది కరెక్ట్ ఎందుకంటే మానవ ఆన్సర్స్ మనకు కాబట్టి క్రీస్తుకు సలహాదారుడుగా ఉండవలసినటువంటి పేతురు ఆయన అభిషేప్తుడు దేవుని కుమారుడు అని అంతకు ముందే తను ఎవరితోనైతే అన్నాడో ఆ ఏసునే మందలిస్తున్నాడు నీకు దూరం కావాలి ప్రభా ఇది నీకు దూరమగును గాక ఏం చేలో ఆయన కంటే బాగా తెలుసు అనుకున్నాడు ఇలాంటి పొరపాట్లు పడి అతడొక్కడే కాదు ఈరోజు మనం కూడా పేతురులాగే ప్రభు నీకు దూరమగును గాక ఇది నీకు దూరం అగును గాక ఆయన పై సనుక్కునే అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇష్టం అనమాట ఇలాంటి ఈ రోజు కూడా మనము దేవుడిని అంటాము ఆ టైం రాగానే ఎక్కడ లేని గుడ్ ఫ్రైడే రాగానే ఓ బోరు బోర్ని ఏడ్చేస్తుంటారు సంఘాలలో ప్రభు ఎంతో వింత ఎంతో చింత అని వింత లేదు చింత లేదు ఎందుకంటే మన చింత యావత్తు ఆయన మీద వేసుకున్నాడు మన చింత వింతగా ఆయన జన్మ ఉండొచ్చు కన్యలో జన్మించిన వాడు వింతగా ఉండొచ్చు కానీ ఆయన చింతనన్నీ మన బాధలు మన రోగా తన మీద వేసుకున్న దేవుడు మన పాపములను ఆయన మీద వేసుకున్న దేవుడు అంత గొప్ప దేవుడు ఆ రక్షణ కార్యం ఆయన జరిగించకపోతే నీకు నాకు ఈరోజు విడుదల లేదు నీకు నాకు ఈరోజు అసలు రక్షణ లేదు అసలు దేవుడిని నమ్మే అవసరమే లేదు ఎందుకంటే ఆయన చేసిన ఆ కార్యం బట్టి మనం ఆయన ఎందుకంటే అది మన సొంత నీతి వల్ల జరగటం లేదు మన క్రియల వల్ల జరగటం లేదు మన విశ్వాసం వల్ల జరుగుతోంది ఆయన దేవుడు సజీవుడు అభిశక్తుడు అని మనం నమ్మటం వల్ల జరుగుతోంది ఈ నమ్మకం అంత ఈజీగా పొందలేము ఎందుకంటే ఆయన పశుధాత్మ ఒప్పింప చేస్తేనే మన తప్పులని మన పాపంలోని ఒప్పింపచేవాడు ఆయనే కాబట్టి ఆయన ఒప్పింప చేస్తేనే ఈ కార్యాలని జరుగుతాయని మనం ఈ రోజు నమ్ముతున్నాం ఎందుకంటే ఈ రోజు కూడా దేవుడి కార్యాలని ఆటంక పరిచే వాళ్ళు పేచూరులో దూరిన సైతాను మనలో కూడా చాలాసార్లు కుటుంబాల్లో మనం గమనిస్తూ ఎవరో ఒకరి రూపంలో మనకి ఎదురు మాటలు ఎదురు దాడి జరుగుతూ ఏ చిన్న కూడికలో కూడా ఎదురుగా మాట్లా ఎదిరించి మాట్లాడే అంటే మనం చెప్పే దాంట్లో దాంట్లో సాకులు పుల్లలు వెతికే తప్పులు దోషాలని లెక్కించే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఎందుకంటే ఏసు ప్రభువునే నిలదీసిన వాళ్ళు నీవు దేవుడివా నువ్వు దేవుని కుమారుడవా అని అడగలేదా సమాజ మందిరంలో ఆయనని న్యాయాధిపతి పీఠం మీద నిలబెట్టినప్పుడు నువ్వు దేవుడివా అని అడుగుతున్నా దేవుడిని అడుగుతున్నారు దేవుడివా అని మరి మనల్ని అడగరా ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి సిద్ధపడి ఉండాలి ఎందుకంటే సతాను ఈ రూపంగా ఎందుకంటే మనము సతానికి గంచి చాలా ఆలోచించినాం చాలా సేవ దీని గురించి ధ్యానం చేసినాం కదా ఈ పేరుకు ఎదిరించేవాడు లేదా విరోధి సింపుల్ వర్డ్ ఎదిరించేవాడు విరోధి సో మనల్ని దేవుడి వాక్యము సత్యవాక్యము ప్రజలకు బోధిస్తున్నప్పుడు ఎవరు ఎదిరిస్తారో వాళ్ళు సైతానందని అర్థం మనకు విరోధి దీనికి వాడు దేవుడికి విరోధి దేవుడి కార్యాలకే ఆటంకం కలిగించాలని మొదటి నుంచి ప్రయత్నం చేసిన సృష్టిని అందంగా చేసినప్పుడు ఆదాము అవ్వలో ఆ కార్యం దేవుడికి విరోధి కాబట్టే ఆయన సృష్టి కార్యంలోనే ఫస్ట్ ఫస్ట్ విరోధం పెట్టిండు దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వభావంలో స్వరూపంలో పుట్టిన ఆదాము హవలనే ఎంచుకొని మొదటి దెబ్బ అక్కడే వేసిండ్రు పడిపోయిండ్రు శాతానికి సాష్టాంగ పడిపోయిండ్రు అందుకే దేవుడు శాతానికి బుద్ధి చెప్పాలి దాని కుయుత్తులని నలుగొట్టాలి చిరగొట్టాలి కాబట్టే ఆ పాపంని ఆ కార్యంని దాన్ని అంతం చేయాలంటే ఆయన ఆ పాప ప్రక్షాళన అనే కార్యం జరిగించాలి ఆ కార్యం ని జరిగించడానికి ఈ లోకంకి వచ్చిండు క్రిస్మస్ అనగానే పండగ పబ్బాలు కొత్త బట్టలు కానే కాదు కదా చాలా లోతుగా దేవుని మర్మంలోనే తెలియచేయాల్సిన టైం వచ్చింది ఎందుకంటే గుడ్డిగా ఈ రోజుకు కూడా ఇంకా జనాలు ఈ రోజుకు కూడా ఇంకా వింతగా ప్రవర్తిస్తున్నారు కాంపిటీషన్ పైన సెలబ్రేషన్స్ అనమాట చర్చలలో ఈ రోజే క్విజ్లు ఉంటాయి ఈ రోజే పాటల కాంపిటీషన్లు ఉంటాయి గిఫ్ట్స్ ఉంటాయి ఎందుకంటే దేవుడు గిఫ్ట్ శాంట క్లాజ్ ఇస్తున్నాడు కాబట్టి అసలు గిఫ్ట్ ఎవరంట ఈ భూమికి ఈ భూమి మీదికి యేసు ప్రభు యొక్క బహుమానంగా వచ్చిండు ఆ బహుమానమే రక్షణ ఒక రక్షణ కార్యం ని తీసుకొచ్చిండు ఆయన దాన్ని కంప్లీట్ చేసినాకే ఆయన పూర్వకంకి వెళ్ళిండు అంత ఈజీగా పోయిండ ముప్పై మూడు సంవత్సరాలలో సేవని విపరీతంగా జరిగించిండు ఆయన ఎంత మంది ఆత్మలను హృదయలను మార్చాలో మార్చగలిగింది తనకి ఇష్టమైన పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు పన్నెండులో ఒకటి తప్పిపోయిండు దేవుడు ఏర్పరచుకున్నా కూడా ఒక్కడు తప్పిపోయిండు ఈ రీతి ఆశలకు లొంగిపోయిన ఈశ్వర్యోతి యోధ అయినా సరే ఆ పన్నెండు నంబర్ని దేవుడు సంపూర్ణం చేసిండు పౌలు ద్వారా పౌల్ని ఏర్పరచుకొని ఆ పోస్టులని సంపూర్ణం చేసిన నంబర్ని కాబట్టి మనం ఏం గమనిస్తున్నాం దేవుడి కార్యాలు ఎప్పుడు అల్పమైనవి కాదు అవి ఎంతో గొప్ప మర్మంతో కూడుకున్నవి ఆ మర్మంలు తెలుసుకోవటమే సత్యం ఆ సత్యాన్వేషణే మనం ఈ రోజు కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం ఇది మనము మనం తెలుసుకోవడమే కాదు ఇప్పుడు ఇతరులకు బోధించాల్సిన టైం వచ్చేసింది జస్ట్ సెలబ్రేషన్స్ కాదు అని చెప్పాలి ఇప్పుడు మనం అంటే మనము చేసుకుంటే ఖచ్చితంగా మనల్ని చూసిన వాళ్ళు దాన్ని గమనిస్తారు మనమే ఆర్భాటలు చేకపోతే మనం పాటించని క్రియల మూలంగా మనం విశ్వాసం చూపించలేకపోతున్నట్టు కాబట్టి క్రియాశీలకమైన విశ్వాసాన్ని ప్రదర్శించే సమయం ఇప్పుడే పండగల టైంలోని కాబట్టి మనము ఆటంక పరచకూడదు దేవుని కార్యమును ఆ సంఘము కట్టబడాలి కదా ఆ సంఘం ఎత్తబడాలి కదా ఆ సంఘము పై పైకి సంపూర్ణము కావాలా పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి ఎదగాల్సిన కాబట్టి ఆ సంఘాన్ని ఎదుగుదలను ఆటంక మనం ఆటంక వారిని మనము గద్దించాలి సాతానా పో అని దేవుడు గద్దించిందా పేతుర్లో ఉన్న సాతాన్ని గద్దించిన దేవుడు మనకు చెప్తున్న మాట అదే అనమాట ఉపయోగించండి మాటలు శిష్యుడిని మాట్లాడినట్టుగా అంత కఠినమైన మాటలు ఆయన ఎప్పుడు ఎప్పుడు ఎక్కడా ఉపయోగించలేదు పేతుని గద్దించినట్టు ఆ రోజు అంతకుముందు ఎప్పుడు ఎవరిని గద్దించలేదు తన శిష్యులని కానీ వాళ్ళకి పేతుని గద్దించండి పేతుర్లో ఉన్న సాతానం అందరికి కూడా పేతురే ఇప్పుడు మన దగ్గర అట్లనే అంటాం కదా ఒక వ్యక్తి మన దగ్గర భక్తులు మన దగ్గర సేవకులు వచ్చి ప్రార్థనిస్తుంటే టాప్లో పడిపోయిననుకో వాళ్ళ సాతాను వెళ్ళిపోయిందంటే ఇదేం వీడు సేవ చేస్తున్నాడు వీళ్ళు దయ్యముందా అంటే ఇన్ని రోజులు వీటి దయ్యం మాటలు మాట్లాడడా అని గేలీ చేయటం అనమాట అట్లా కాదు వాళ్ళు సాతాను ఉంది పడిపోయిందంటే దాని అర్థము ఆని మోసుకొని వచ్చింది సాతాన్ అంటే ఆడెంబడి వచ్చేసి అది ఒట్టడిగా రాలేదు ఒకరి ద్వారా వస్తుంది ఎందుకంటే సృష్టి చేయలేదనమాట సాతాను సృష్టికి ప్రతి సృష్టిని చేయలేదు అది సృష్టిలో ఒక భాగంని ఆధారం చేసుకొని వస్తుంది అవ్వలో సాతాను సర్పం రూపంలో వచ్చింది డైరెక్ట్గా వచ్చేయచ్చు కదా ఏదెన్ వనంలోకి అవ్వ ఏం చేస్తున్నావు ఏంటి కదా ఈ చెట్లు బాగుందా కాయలు బాగున్నాయి అని అడగొచ్చు కదా అంటే సాతాన్తో సంభాషణ ఆ పాము జరిగిస్తూ ఉంది అనొక అర్థం వస్తుంది మనకు ఏదెన్ వనంలో అంత ఈజీగా అంత అంత గొప్ప మాటలు సాతాను పాముతో అవ్వ ఎందుకు మాట్లాడుతుంది అసలు కదా జంతువులతో ఎందుకు మాట్లాడు జంతువుకు పేర్లు పెట్టి పిలిచిన వాళ్ళు వీళ్ళు అలాంటిది సాతాంతో సంభాషణ చేసింది అవ్వ ఆదాంకు తెలియకుండా కాబట్టి పాము దాని కుయుక్తులను ప్రయోగించింది కాబట్టి ఆమె పాండితిని వేసింది కుయుక్తులు అంటే ఈ ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లు అంటాం కదా ఈ ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు కొన్నిసార్లు అనర్థాలు జరుగుతూ ఉంటాయి ఎవరి రూపంలో సాతను దూరుతుందో మన దగ్గరికి తెలియదు గమనించాలా ఇదే మనం తెలుసుకోవాల్ సత్యం సత్యాలు చాలా ఉన్నాయి దేవుడి సత్యం కాబట్టి ప్రభువులో ఉంటే నీకు గొప్ప సత్యాలు ఇంకా బయలుపరుస్తూనే ఉంటాడు దేవుడు సంభాషణలో ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలంట ఎందుకంటే మీరు లోకంలో ఒప్పైనాడు సారవంతమై ఉన్నారు మీ సంభాషణలో సారం ఉండాలి పరిశుద్ధత ఉండాలి కాబట్టి పేతుని గద్దించిండు దేవుని మార్గాలను ఉద్దేశాలను అర్థం చేసుకోరు చాలా మంది ఎందుకంటే మనుషుల సంగతులు మీరు మనసు నిలుపుకోవడము మనల్ని దేవుని సంగతులను విరోధులుగా చేయించడమే సాక పని దేవుని ధ్యానించకుండా దేవుని మార్గంలో నడిపిస్తూనే అది పక్కదారి పట్టిస్తుంది మనం ఏమనుకుంటున్నాం నేను దేవుని మార్గంలోనే ఉన్నాను కదా ఎక్కడ దారి తప్పిన కానీ అది ఎప్పుడో తప్పించేస్తుంది అది గమనించాలి మనం ఎందుకంటే ఈ గమనం లేకపోతే క్రీస్తు కనుక పేతుర్ను ఆ రోజు మాట విని ఉంటే ఆయన సహ పరిహారార్థ బలి జరగకపోయేదేమో కానీ వింటాడు అది ఏవిడు మాట వినడు కదా గర్జించిండు అంటే అర్థం ఏంటి పేతురు నోర్మూహించిండు పేతులోన పేతుర్ని పేతుడి ద్వారా మాట్లాడుతున్న స్థైతాన్ కార్యంని ఖండించిండు పో వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోవాల్సింది కదా ఇంకా పేదల్లో ఉంటుందా వెళ్ళిపోయింది అది కాబట్టి మనం ఏం గమనిస్తున్నాం ఇరవై ఆర వచ్చంలో ఈ లోకం గతించిపోయే ఊరేగింపు లాంటిది అంటాడు ఈ పరలోక రాజ్య కార్యం లోకం ఏంటంట గతించిపోయే ఊరేగింపు పెళ్లి టైంకి ఏమవుతుంది పెళ్లి పిల్ల పెళ్లి దారంత ప్రయాణం చేస్తుంటే బాణ సంచాలు డాన్సులు గొలగోళలు అందరు ఆనంద సంతోషములు ఏంటంటో చేస్తుంటారు ఆ ప్రయాణం సాగిపోయి ఎండ్ టైంకి వచ్చేసింది ఆ వివాహ మహోత్సవం ఎండ్ టైంకి సంగమ సంగము వధువుగా సిద్ధపడుతున్న సమయం ఇది మనం సిద్ధపడుతున్న వారిలో ఉండాలి ఇంకా సెలబ్రేషన్స్ చేసుకునే వారిలో కాదు ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్ ద హెవెన్టీ గేట్స్ సిద్ధపడిన వారు మాత్రమే ఎవరు వాళ్ళు బుద్ధి గల సిద్ధపడి ఉన్నావా ప్రార్థనలో ఉన్నావా రక్షణలో కొనసాగుతున్నావా దేవుడి మార్మాలను తెలుసుకుంటున్నావా ఇతరులకు తెలియజేస్తున్నావా ఇతరులకు తెలియజేస్తున్నావా ఆ మార్గంలో వచ్చేసినావు నువ్వు ఎందుకంటే నువ్వు సిద్ధపడిన వధువు సంఘము సిద్ధపడిన వధువు సంఘము ఈ సంఘం సిద్ధపడిన తర్వాత ఇంకేం జరుగుతుందంట దేవుడి ఉద్దేశాలు దేవుడి కార్యాలన్నిటినీ ముగించేసి మనము ఆయత్త పడుతున్నాము మనం కూడా మనల్ని ఆయత్త పరచుకోవాలి ఇతరులన్నీ మాత్రమే కాదు మనం ఎక్కడ భ్రష్టు చెడిపోతామేమో అని పావులు అంటాడు కదా నన్ను నేను నలుగగొట్టుకుంటున్నానని అదేవిధంగా మనం కూడా నిరంతరం నలుగగొట్టుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఏ సమయంలో ఏ టైంలో సాతాను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అది కోద్మసింహం వల్లే గాండ్రిస్తూ తిరుగుతోంది ఎవరిని మింగుదుమాని ఎదురు చూస్తోంది ఏకీ వీలైతే ఏర్పరచబడిన వారిని సైతము ఏర్పరచ అంటే వాక్యం చెప్తూ సేవలో సిద్ధంగా ఉన్నవారు పరిశుద్ధంగా ఉన్నవారు దేవుడి కార్యములన్నీ తెలిసిన వారు అట్లాంటి వాళ్ళని కూడా పడగొట్టడం అది ఒక సెకండ్ టైం దాని చాలన్నమాట కాబట్టి అప్రమత్తంగా ఉండాలి బి కేర్ఫుల్ అండ్ వాచ్ఫుల్ అంటాడు బి కేర్ఫుల్ అండ్ వాచ్ఫుల్ గమనించు నిన్ను నువ్వు గమనించుకో మీ ప్రవర్తన కూడా సరి చేసుకో మీరు ఎక్కడ అహంకారం రాని ఎందుకంటే అవిధేత అహంకారము సాతాన్ వెపన్స్ అవి దాని వెపన్స్ నువ్వు వాడద్దు ఎందుకంటే ఆయన తాత్వికుడు దీన మనసు కలవాడు కాబట్టే మనల్ని కూడా సాత్వికముతో దీన మనస్సుతో ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఆయనకి ఇష్టం అనమాట కాబట్టి సైతాన్ కారులను గమనిస్తూ ఉండాలి దేవుడి కారులని వివరిస్తూ ఉండాలి రెండు పనులు మనదే అనమాట రెండు మనం చేయాలంట రెండు కళ్ళు అంటాం కదా నా పిల్లలు నా రెండు కళ్ళు అంటాం అట్లా ఇది ఇవి కూడా మనకి రెండు కళ్ళు సాతానుని గర్దిస్తూనే ఉండాలి దేవుని మార్గంలోని వివరిస్తూనే ఉండాలి మనల్ని మనం ఈలోగా సరి చేసుకుంటూనే ఉండాలి ఏసు ఆ క్రీస్తు యొక్క ఈ విషయంలో ఏమంటుంటే ఈ లోకము గతించిపోయే ఊరేగింపు లాంటిది కాబట్టి మనం ఇక్కడ ఉండేది కొద్ది కాలమే ఇది మనము నూట రెండవ దావిడి చీతంలో గమనిస్తాం మొత్తం అధ్యాయంలో దేవుడు ఎంత గొప్పవాడో దేవుని క్రియలు ఎంత గొప్పవో దేవుడు ఆశ్చర్యకారులు ఎంత భయంకరంగా చేస్తూ ఉంటాడో ఆయనకు ఏ ఆటంకం రాదనమాట ఎందుకంటే ఆయననే సృష్టికర్త కాబట్టి మనం లోకాన్నంతా సంపాదించగలిగిన క్రీస్తో పాటు వారసత్వం అనే ఎన్నో రేట్లు శ్రేష్టమైన దాన్ని మనము శాశ్వతంగా అనుభవించగలిగితే అవకాశం ఉన్నప్పుడు లోకాన్ని కోరుకోవడం చెప్పరానంత తెలివి తక్కువతనం అంటాడు మనకు రోమ పత్రికలో రోమ ఎనిమిదో అధ్యాయము పదిహేడు వర్షము అంటారంట ఈ లోకమంతా సంపాదించుకుని నువ్వు దేవుణ్ణి పోగొట్టుకుంటే రాజ్యం ని పోగొట్టుకుంటే ఏం లాభం అంటే ఈ లోకంని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనకు కావాల్సిన సంపాదించుకోవాలి తిండి కావాలి మనకి ఇల్లు కావాలి బట్ట కావాలి ఉద్యోగాలు కావాలి అన్ని కావాలి ఇవన్నీ కూడా మనకు దేవుడే అనుగ్రహించేవాడు ప్రార్థిస్తూ ఉంటే తగ్గట్టుగా అనుకూల సమయంలో అనుగ్రహించేవాడు ఆయన ఇవన్నీ సంపాదించుకుంటూ ఇదే శాశ్వతం అనుకుంటే అది చాలా తప్పు కాబట్టి మనం మనకు అందరికీ తెలిసిన సత్యం ఏంటి ఇవి అశాశ్వతము ఎందుకంటే ఈ ప్రయాణము ముగించబోతు ఈ ఊరేగింపు అన్నమాట పెళ్లి ఊరేగింపు అనేది ముగియబోతోంది ఇది ముగించబడే కాలం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా సిద్ధపడాలి మనము ఎందుకంటే ఏసు యొక్క ప్రథమ శిష్యులు కూడా ఒకడు శాశ్వత జీవానికి బదులు ఒక డబ్బు సంచికి కోరుకొని తన ప్రాణాన్ని కోల్పోయినాడు ఇస్కరియోతు యూత ఇదే ప్రపంచము ఇదే శాశ్వతం అనుకున్నాడు ఇస్కరియోతు దేవుళ్ళో ఉన్నాడు సహవాసంలో ఉన్నాడు ఆశ్చర్యకార్యాలు పాల్గొనిండు ఆయన సేవలో బిరివిగా తిరిగిన వ్యక్తే కానీ లోకాశకు పడిపోయింది ఈ లోకం శాశ్వతం అనుకున్నాడు డబ్బు శాశ్వతం అనుకున్నాడు ఆ డబ్బు సంచికి పడిపోయిండు ఆ డబ్బు సంచికి పడిపోయిండు ఏం కోల్పోయింది అంటే తన ఆత్మీయ జీవితం కోలిపోయిండు చివరికి తన ప్రాణం కూడా కోల్పోయిన వ్యక్తి అనమాట కాబట్టి గమనిస్తూ ఉందా మనము ఎందుకంటే దేవుడి కార్యంలో ఆశ్చర్య కార్యంలో ఇది మానవ హృదయాలకు ఆ గోచరము అది ఆత్మ నేర్పిస్తే తప్ప మనము నేర్చుకోలేని వారం అనమాట కాబట్టి ఈరోజు వాక్యంలో మనము ఆ లాస్ట్కు కొన్ని దేవుడు ఎందుకు వచ్చింది భూమి అంటే మనకు యష్యా గ్రంథము యష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చం చాలా క్లియర్ చెప్తుంది కదా అని ఎందుకు వచ్చింది దేవుడి భూమి అంటే ప్రతి క్రిస్మస్ కి ప్రతి చర్చిలో వివరించే వాక్యమే ఇది వివరించే వాక్యమే ఇది ఆయన ఎవరు కుమారుడుగా అనుగ్రహించబడిండు ఆయన చూడండి ఒకసారి ఏషయా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఏషయా తొమ్మిది ఆరో అధ్యాయం ప్రతిసారి మనం చూసుకుంటుందే చాలా సార్లు కొత్తగా ఏం చూడట్లేదు మనం ఈరోజు కాబట్టి మనము మరణం చేసుకుందాం మనకు శిశువు అనుగ్రహించబడను మనకు కుమారుడు అను శిశువు పుట్టను కుమారుడు అనుగ్రహించబడను అని ఉంటుంది భుజముల మీద రాజ్యభారం ఉంటది శాశ్వతమైన రాజ్యం అనేది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు బలవంతైన దేవుడు యుగ యుగములకు తండ్రి శాంతిని సమాధాన్ని అన్ని రకముల క్వాలిటీస్ అనమాట వాట్ ఈస్ జీజస్ అంటే దిస్ ఈస్ జీసస్ ఏంటైనా ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నీకు సరైన ఆలోచన చెప్పేవాడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఇవన్నీ ఉన్నాయా ఆశ్చర్యం ఉందా కదా ఆలోచన ఉందా సమాధానం ఉందా ఇంట్లో గొడవలు కొట్లాటలు భయంకరమైన యుద్ధాలు పండుగలకు ఇట్లా చేయలే అట్లా చేయలే ఇవి వండలే అవి వండలే ఇవి జడగొట్టినావు అవి జడగొట్టిన ఎంత గోల గోలతోటి కూడా పండుగ చేసుకుంటారు అదనమాట ఆశ్చర్యం ఏంటి జనాలు ఈ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన ఎవరు ఆశ్చర్యకరుడు అన భూమిలకి ఆశ్చర్య రీతికి ఒక కన్యని ఎన్నుకుని ఆయన ద్వారా పాపరహితంగా పుట్టినవాడు పరలోకం నుండి దిగి ఆత్మ పాపరహితుడు నిందహితుడు అన్న పవిత్ర జన్మను జన్మించిన వాడు మరి ఆ పవిత్రత మన పండుగలో కనబడుతుందా మన ఆచారంలో ఉందా అపవిత్రతే ఉంది అక్కడ ఎందుకంటే క్రిస్మస్ ఖచ్చితంగా మందులు పడతారు చాలా ఇళ్లలో చాలా దేశాలలో అది అంటే ఆచారం అంట సాంప్రదాయం అంటారు దాన్ని ట్రెడిషన్ మందు కొట్టకుండా పండి పండుగ కంప్లీట్ కాదట ఇలాంటివి అపవిత్రమైన కార్యాలను చేసుకుంటూ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు అంటే నిజమైన సెలబ్రేషన్ కాదది ఎందుకంటే దేవుడి కార్యంలో ఎట్లా ఉండాలంట ఆశ్చర్యరీతిగా ఉండాలా ఆయన చేసే కార్యంలో ఆశ్చర్యంగా ఉంటాయి ఆలోచన చెప్పేవాడు ఆయన్ని ఆలోచనలు చెప్పేవాడు ఆయనే కొన్నిసార్లు ఆలోచనలు దొరకనప్పుడు ఆయన నేను త్వరగా ముగిస్తాను ఆలోచనలు ఆయనే ఆయనే చెప్తాడు ఆయన సమాధానం ఇచ్చినవాడు వరలోక ద్వా దూతలు ఏమని పాట పాడిండు సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అంటే సమాధానం అందరిక్యా పీస్ అంటూ యూ అని ఇంట్లో వాక్యం పెట్టుకుంటాం ఒక బోర్డు పీస్ అంటూ యూ పీస్ అంటే సమాధానం ఇచ్చిండ దేవుడు అందరికీ ఇస్తున్నాడా లేదు ఆయనకు ఇష్టలైన వారికే ఈ భూమి మీద సమాధానం కలుగును అంటాడు కాబట్టి ఈ ఏషియా ప్రవక్త చెప్పినటువంటి ఈ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్ ఎవర్ లాస్టింగ్ పీస్ అంటాం ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏళ్ల ఆయన సమాధానం ఇచ్చేవాడు ఒక్కరోజు కాదు ప్రతిరోజు సమాధానం కోసము వెదికి వెంటాడి మనం సంపాదించుకోవాలంటాడు ఒకసారి మనము ఈ ఫిలెమోను తీతుకు రాసిన పత్రికలో ఒక వక్ష ఒక వాచనం చూసుకుందాము తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో మనకు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఏడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైంది క్రిస్మస్ రోజు క్రిస్మస్ అంటే ప్రతిరోజు నాట్ ఓన్లీ ట్వంటీ డిసెంబర్ అంటే సెలబ్రేషన్ అప్పుడు సంవత్సరం పొడుగున జీవిత కాలం జరిగించాల ఎందుకంట ఆయన ప్రేమ ప్రత్యక్షమైన రోజు అది మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జ పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బ్యాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ మన నూతన స్వభావం కలిగజేట్ ద్వారాను మనకు ర రక్షించను సో ఏసు ప్రభు అంటే రక్షకుడు అభిషేకించబడినవాడు అంటే ప్రేమ ఆయన తేట తెల్లంగా చూపించింది ఆ రోజు ఆయన ప్రేమామాయుడు అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఉదాహరణ ఇంకా ఆయన ఆయన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి ఆ యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాన్ రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ఐదో వసరంలో ఏమంటాడంటే దేవుడు వెలుగై ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో కూడా సహవాసం చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము సత్యమును జరిగింప కుందుము క్రిస్మస్ ట్రీ పెట్టేసి ఇల్లంతా ఆర్పేస్తారు లైట్లు పెట్టేసి ఒట్టి క్రిస్మస్ ట్రీ వెలగాలంటారు అంటే మన హృదయాలలో కూడా దేవుడిని ఆర్పేసి పండగ వెలుగులు చూపిస్తున్నాం అనమాట చీకట్లో నివసిస్తున్నాం ఎందుకంటే ఆయన వెలుగు మనం వెలుగులో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగుకు సాక్షులుగా మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు సో నేను ఆ వాక్యం ముందు ఒక్క నాలుగు మాటలు చెప్తాను ఎవరంట యేసు ప్రభు అంటే ఎవరు అంటే జిన్న బాలుడే అని ఆ రోజు అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమనాలైనా మాట్లాడే దేవుడు ఆయన దేవుని యొక్క వారసుడుగా ఈ భూమి వచ్చిన వాడు మనలను వారసులనుగా చేసిన దేవుడు దేవుని మహిమను తేజస్సును దేవుని స్వభావమును సమీపించడం తేజస్సును నివసించే ఆ వెలుగును వదిలేసి ఆయన భూమికి మామూలు మనిషిగా నరావతరుడుగా జన్మించిన దైవ మానవుడు కాబట్టి ఆయనే వెలుగు ఆయనే దేవుని యొక్క వాక్కు ఎవరాయన అంటే కొలసి పత్రికలో మనం గమనిస్తున్నామంట మొదటి అధ్యాయం పదిహేడవలో ఆయననే దేవుని వాక్కు బల ఆయన చేతిలో ఉన్నది ఆయన అంత గొప్ప దేవుడు చిన్న బాలుడిగా పశుల తొట్టులో గడ్డిలో పెట్టి ఒక బొమ్మను చూపిస్తూ ఉంటుంది కాదు బల ప్రభావములు కలి దేవుడు శుద్ధీకరణ మార్గము అంటే బ్యాక్టీరియల్ ద్వారా పాప క్షమాపణ పాపక్షమాపణ పొందిన వారం ఆయన రక్షణలో మనం పాలు పొందులు అన్నము మరణంలో మనము పాలు పంపులు తీసుకున్నాము ఆయన మరణించి తిరిగి వేచ ద్వారా మనం కూడా పునరుత్థానుడైన ఏసుకు పరిచారకులుగా మిగిలిపోయినాము అత్యున్నత సింహాసనాశీనుడు ఆయన అంత గొప్ప సింహాసన వదిలేసి భూమికి వచ్చిన దేవుడు అంత చిన్న దేవుడు కాదైనా ఆయననే ఈరోజు న్యాయ న్యాయాధిపతి దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మనము తీర్పు కోసం సిద్ధపడుతున్నాము ఇంకా సెలబ్రేషన్స్ కాదు తీర్పు కోసం సిద్ధపడుతూ ఆ తీర్పును మనము ఏ విధంగా ఆస్వాదిస్తుంది దేవుడు నిన్ను నన్ను తీర్పులోనికి తీసుకురాకుండా మరణం నుంచి జీవంలోనికి దాటించిన దేవుడు మనం నుంచి జీవంలోనికి దాటించిన దేవుడు ఆయన నిత్య రాజ్యానికి మనను శాశ్వతమైన వారసులుగా చేయటకు వచ్చిన దేవుడు కాబట్టి ఈ రక్షణ కార్యం మనం ఇతరులకు పరిచయం చేద్దాం ఇతరులని మనము ఎన్లైటెన్ చేయాలన్నమాట వాళ్ళకి జ్ఞానోదయం కలగాలంటే ఒకరు చెప్పాలి ఎందుకంటే అందరికీ వాక్యం చదవడం రాకపోవచ్చు వాక్యం అర్థం చేసుకోవడం రాకపోవచ్చు కొంత తెలిసి కొంత తెలియక కాబట్టి సంపూర్ణంగా మనం తెలుసుకున్నాం ఇతరులకు కూడా తెలియజేద్దాం ఆ దేవుడిని మనసారా ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆ మార్గం మనం నేర్పిద్దాం దేవుడి చిన్న వాక్యంని దీవించిన కాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడ మహాకనుడ నిజమైన దేవుడవు ప్రభా నువ్వు వెలుగు సమీపించిన తేజస్సును వదిలి ప్రభ మా ఎద్దకు వచ్చిన దేవుడవు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభ ఆ రాజ్యం మమ్మల్ని వారసులుగా తీసుకొని వెళ్తున్న దేవుడవు నీకు వందనాలు ప్రభ నీవి ఇచ్చిన రక్షణ నీకు వందనాలు ఆయన నీకు కారులన్నిట్లో ప్రభ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరపిస్తూ ఏషక్తిగా నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేస్తులాడు అందరికీ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడు ఎన్నుగాక ఆమె